यादेवा भद्रम पश्येम्शीजत्रा स्थिर सुषुवागुशस्तनूषे मेवितयु तस्तिद्रो वृद्धश्रवास्तिषा विश्व तस्तिस्ताक्षने स्तिनो बृहस्पतिदा ओ शांतिशातिशा जीवात्म पृथ्व यगुत्पत्ति भविष्य वृत् गौण त मुख्यम हि न युते ఉత్పత్తే ప్రాక్ అంటే శృతిలో భేదంలో జీవా పరమాత్మలకు జీవాత్మను అంటే జీవాత్మకి అని కాదు రెండవ జీవ ఒకటి ఆత్మ ఒకటి జీవా అంటే జీవుడు ఆత్మ అంటే పరమాత్మ ఈ రెండింటికి జీవ జీవ పరమాత్మలకు అంటే జీవేశ్వరులకు అని కూడా తీసుకోండి ఈ రెండింటికి భేదాన్ని చెప్పారు కర్మకాండలో భేదం ఉంటుంది ఉపాసనాకరణలో కూడా భేదం ఉంటుంది అయితే ఎంతవరకు ఉంటుంది భేదము ఉత్పత్తే ప్రాక్ ఉత్పత్తికి పూర్వము ఇక్కడ ఉత్పత్తి అనే పదానికి రెండు అర్థాలు అలా రెండు అర్థాలు మీరు వ్యుత్పత్తి అని మీరు ఉంటారు వి ఉత్పత్తి ఉత్పత్తి దానికే సమ్యక్ జ్ఞానము అని పేరు అంటే ఆత్మ జ్ఞానము ఆత్మ యొక్క యథార్థస్వరూపము తెలియట ఆత్మ యొక్క యథార్థస్వరూపము తెలిసేటంత వరకు కూడా ఈ భేదానుభవం తప్పదు జీవాత్మనోహ పృథత్వం ఆ మనకు వచ్చేటువంటి భేదానుభవాన్ని పురస్కరించుకుని దాన్నే అనువాదం చేస్తూ శృతి కూడా ఆ భేదాన్ని ఉటంకించి అంటే మనకి కలిగే అనుభవాన్ని అనువాదం చేసి అంటే తిరిగి చెప్పి దానికి తగ్గట్టుగా కర్మని ఉపాసనని శృతి విధిస్తుంది అది అక్కడ భేదం చెప్పారు కాబట్టి ఇంకా ఉపనిషత్తులలో చేసిన అభి చెప్పిన అభేదం అది ఉపసదు అనే ఆర్గ్యుమెంట్ సరికాదు సో ఉపనిషత్తులలో మీకు ఉత్పత్తి ఉత్పత్తి అంటే ఆత్మ జీవ అభేదాన్ని చెప్పే వాక్యాలుంటాయి వాటి వల్ల కలిగేటువంటి ఆత్మజ్ఞానానికి ఉత్పత్తి అని పేరు ఆత్మజ్ఞాన ఉదయము ఆత్మజ్ఞాన ఉదయము ఆత్మజ్ఞానము కలుగుట ఎక్కడ ఆరంభమవుతుంది ఉపనిషత్తులో ఆరంభమవుతుంది సో ఉపనిషత్తుల్లోకి వచ్చి ఆత్మజ్ఞానము యొక్క ఉదయం కలిగేటంత వరకు మీకు ఆ జీవాత్మల యొక్క అభేదము చెప్పబడి ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు ఏం చేయాలి ఉపనిషత్తుల్లో అభేదము దానికి ముందు ఉపనిషత్తు జ్ఞానం కలగటానికి ముందు ఉత్పత్తి భేదము ఇప్పుడు ఈ భేదానికి తగ్గట్టుగా అభేదాన్ని మార్చేద్దామా లేకపోతే అభేదానికి తగ్గట్టుగా భేదాన్ని మార్చేద్దామా అంటే ఆయన అంటున్నారు భేదము గౌణము అభేదమే ముఖ్యము ఈ భేదము కర్మస్థ సందర్భంలో ఉంటుంది ఉపాసనా సందర్భంలో ఉంటుంది ఈ కర్మ చేసేవాడు ఆ కర్మని కర్మయోగంగా తీర్చిదిద్దుకుంటాడు తర్వాత ఉపాసన చేసి కామ్యోపాసనలన్నింటినీ కూడా త్యాగం చేసి ఆ ఉపాసనలో కూడా అంతఃకరణ శుద్ధిని సంపాదించుకుని ముందుకు వెళ్ళి ఉపనిషత్తులని శ్రవణమన నిర్ధ్యాసనాలు నిరుధ్యాసనములు చేసి ఆత్మజ్ఞానాన్ని పొందుతాడు అది భవిష్యత్ తీరా ఆత్మజ్ఞానాన్ని పొందిన తర్వాత వాడు తెలుసుకుంటాడు అరే నేనింతవరకు నాకంటే భిన్నంగా ఆరాధిస్తున్న పరమాత్మను ఆ అని తెలుసుకుంటాడు ఆ తెలుసుకున్నప్పుడు వచ్చే అద్వైతం అది అది భవిష్యత్ ఆ భేదము భవిష్యత్తులో కలగబోయేది అది ముఖ్యం దాని దృష్టిలో చూస్తే ఈ ఆత్మజ్ఞానానికి ముందు చెప్పబడిన భేద నిరూపణం ఏదైతే కలదో ఇది గౌణము ముఖ్యమంటే ప్రైమరీ గౌణము అంటే సెకండరీ అని అర్థం ఆ రకంగా దాని అర్థం చేసుకోవాలి ఇది ఉత్పత్తి ఒక అర్థం ముందు దీన్ని సెటిల్ చేసి రెండో అర్థం దగ్గరికి వెళ్దాం భాష్యం చూస్తూ ఉన్నాము నన్ను శృత్యాపి జీవపరమాత్మను పృతత్వం ఎత్ప్రాగుత్పత్తే ఉత్పత్ర్థ ఉపనిషద్వాక్యేభ్య పూర్వం సో శృతి కూడా వేదం కూడా జీవునకు పరమాత్మకు భేదాని చెప్పింది కదా చెప్పిందని ఏదైతే ఉందో అది ఆ భేదము ఉత్పత్తే ప్రాక్ ఉత్పత్తికి పూర్వము ఉత్పత్తి అంటే ఏమిటి ఉపనిషదర్థమైన ఉప ఉపనిషద్వాక్యముల నుంచి పుట్టేటువంటి జ్ఞానం ఆ జ్ఞానమునకు పూర్వము यह भेद श्रुति वाक्यम चेत चप्पड़ उन्न ओके प्रकीर्ति कर्मकांडे आभेदू उपनिषदवाक्यम चपेबड़े अभेदा की पूर्व चप्पड़ी अभेदा की पूर्वे उपनिषत् पूर्व एक्टे कर्मकांड उपासना कांड कर्मकांड अंतर्गत में कर्म कर्मकांड कर्माज्ञा उपासन मानसीक क्रिया అది కూడా మానసిక కర్మ మానసిక స్త్రీగా స్వీకరిస్తాం కాబట్టి మొత్తం అంతా కలిపి కర్మకాండగా స్వీకరించవచ్చు ఆ కర్మకాండలో చెప్పారంటే ఉపనిషద్ జ్ఞానానికి పూర్వం చెప్పారు అన్నమాట జ్ఞానం కలగడానికి ముందు భేదమే వీడికి అనుభవిస్తోంది కనుక ఆ భేదాన్ని అనువదించి చెప్పిన మాట అది ఓకే అనేకశ కామభేద ఇదం కామ అధః కామ ఇది ఈ కర్మలు కూడా భేదాన్ని బేసిస్గా చేసుకునే కర్మలు ఉంటాయి వేదంలో చెప్పిన కర్మలు వైదిక కర్మలు ఆ కర్మలు కూడా ఎలా ఉంటాయి అనేక రకాలుగా ఉంటాయి అనేకశ అనేకానేకములైన కర్మలు ఉంటాయి ఎందుకండి కర్మలు అంటే కామ భేద కామనలలో ఉండే భేదాన్ని బట్టి ఈ కర్మలన్నీ వచ్చాయి ఇప్పుడు మనుషులు అనేక రకాల దంధాలు చేస్తూ ఉంటారు ఎందుకు ఇన్ని రకాలు చేస్తున్నారు ఇన్ని పిల్లలు ఎందుకు చేస్తున్నారు అంటే కామనుల యొక్క అనేకత్వాన్ని బట్టి కర్మలో అనేకంగా వస్తాయి ఈ మనుషులు ఎలా ఉంటారంటే ఇదం కామ అది సంభోగ్రీ సమాసం ఇదం కామ అంటే అయం కామ ఎస్ సహా ఇదం కామ అధహ్ కామ అసౌ కామ ఎస్య సహ అధహ్ కామ ఈ కోరి ఇదం కామహ అంటే ఈ జగత్తుకి సంబంధించిన కోరికలు ఇదం శబ్దం ఈ జగత్తుని బోధిస్తుంది అదశబ్దం పరలోకాన్ని బోధిస్తుంది వాడు అంటాడు నాకు ఈ లోకంలో ధనం కావాలి ఈ భోగాలు కావాలి ఆ భోగాలు కావాలి అంటాడు దానికి ఆ కోరికలు ఉంటాయి ఆ కోరికల్ని తీర్చుకోవడానికి కర్మలు ఉంటాయి లోకంలో అలాగే ఉంటుంది ఇది ఒక కైండ్ ఆఫ్ రిలిజియస్ కామర్స్ ఇటు రిలిజియస్ కామర్స్ పెద్ద కామర్స్ మీకు ఈ టీవీ ఛానల్స్ ఆన్ చేస్తే ఈ కామర్సే ఉంటుంది పొద్దున్నే మొదలు పెడితే ఇదే బాగా నడుస్తూ ఉంటుంది అది అది మీకు నాకు అది విన్నాను కదా కొంచెం విడ్డూరంగా అనిపిస్తుంది ఎందుకంటే మనకున్న సంస్కారాన్ని బట్టి అలా అనిపిస్తుంది దాంట్లో అలవాటు అయిన వాడికి అది బాగానే ఉంటుంది కాబట్టి ఇద ఇదం కామహా ఈ లోకానికి సంబంధించి కోరిక ఉంది ఈ కోరిక ఎందుకుంది వీడు పరిచ్ఛన్నమైన వ్యక్తి అవ్వబట్టి ఉందా లేకపోతే వీడు పరిచ్ఛన్నుడు కాక పూర్ణుడైతే కోరుకుంటుందా కోరుకుంటుంది వీడు అపూర్ణుడు పరిచ్ఛన్నుడు కాబట్టి ఉంది కాబట్టి నేను ఒక పరిచ్ఛన్న వ్యక్తిని అని ఎప్పుడైతే వీడు అనుకుంటాడో అలా ఎంతవరకు అయితే అలా తెలుసుకుంటూ ఉంటాడో అంతవరకు కూడా ఆ దేవుడు ఉన్నాడే వాడు మరో వ్యక్తిగా ఉంటాడు ఇంగ్లీష్లో రాసేపుడు కూడా వీడు హీ అని రాస్తారు వీడికి హీ స్మాల్ హెచ్ రాస్తారు దేవుడికి క్యాపిటల్ హెచ్ రాస్తారు అంతే కదా హిమ్ అని వీడికి రాయాల్సి వచ్చిందనుకోండి హెచ్ఏఎంకి స్మాల్ హెచ్ రాస్తారు దేవుడి దగ్గరికి వచ్చేవాడికి క్యాపిటల్ హెచ్ రాస్తారు అంటే వీడు స్మాల్ పెర్సను దేవుడు క్యాపిటల్ బిగ్ పెర్సన్ క్యాపిటల్ ఫస్ట్ లెటర్ రాస్తాడు సో మొత్తానికి వీడు తనని తాను ఒక వ్యక్తి అనుకుంటున్నంత వరకు దేవుడు కూడా మరో వ్యక్తిగా వీడికి భాషిస్తాడు ఈ మాటలు నేను చెప్పే మాటలు లోకంలో కొంతమందికి చాలా బుడ్డూర ఒక ఆయన అన్నాడు నేను ఏదో నా ధోరణిలో నేను చెప్తున్నా ఒక ఆయన అన్నాడు అయితే ఏమంటారు స్వామీజీ మీరు నేను వ్యక్తిని కాదంటారా అని అడిగాడు ఎందుకంటే నువ్వు వ్యక్తివే కాదని చెప్పేవాడు ఎవరు లేడు లోకంలో ఒక వ్యక్తి అని చెప్పే మాటలు ఉన్నాయి తప్ప నువ్వు వ్యక్తివే కాదు వీడు వ్యక్తి నిర్ధారించేటువంటి ఫ్యాక్టర్స్ ఏమిటి వ్యక్తి అంటే ఒక పరిచ్ఛం ఒక లిమిటేషన్ లిమిటేషన్ నిర్ధారించే అంశాలు ఉంటాయి ఇప్పుడు ఘటము అనగానే స్పేస్లో ఒక పర్టికులర్ వాల్యూమ్లో అది లిమిట్ అయి ఉన్నటువంటి ఒకనొక రూపం గనక దానికి ఘటం పేరు వచ్చింది ఇప్పుడు మట్టి ముద్ద ఏ రకమైన విశిష్టమైన రూపము లేకుండా ఓ మూల పడుందనుకోండి ఓ మట్టి ముద్ద అలా పడుంది దాన్ని చూడగానే మీకు ఒక రూపము దానికి సంబంధించిన నామము అనే సంస్కారం కలగదు ఒక పర్టికులర్ ఆకారము ఆ షేప్ ఆ డిజైన్ ఉండేప్పటికే మీకు ఘట జ్ఞానం కలుగుతుంది కాబట్టి ఆ పరిచ్ఛేదం అనేది ఒకటి ఉండాలి సో ఈ పరిచ్ఛేదాన్ని డిఫైన్ చేసేవి కొన్ని అంశాలు ఉంటాయి ఘటమైతే దాని వాల్యూమ్ అని దాని పర్టికులర్ షేప్ అని దాని మెడ కంబుగ్రీవా ఘట ఆ మెడ ఒక ఒక పెంకులాగా ఉంటుంది అలా సర్కులర్గా ఉంటుంది సో ఇది ఈ లక్షణాలన్నీ ఉంటే ఘటం అది ఈ లక్షణాలన్నీ కలిసి ఘట వ్యక్తిని డిఫైన్ చేస్తాయి ఘటము అనే ఒక పర్టికులర్ ఎంటిటీని ఈ లక్షణాలన్నీ కలిపి డిఫైన్ చేస్తాయి అలాగే మనిషి ఒక జీవుడు అనే పర్టికులర్ ఎంటిటీని డిఫైన్ చేసే అంశాలు ఏవో ఉంటాయి కదా మరి అవి ఏమిటి అంటే ఫలానా అప్పుడు పుట్టుట ఫలానా గోత్రం వర్ణం వర్గం కులం జాతి దేశం ప్రాంతం ఉప ప్రాంతం ఇలాగే ఎన్ని లక్షణాలైతే ఉండాలో అన్నిటినీ వీడికి అన్వయిస్తాడు అన్వయించి ఇవన్నీ కలిపి ఒక పది చిన్న వ్యక్తిని డిఫైన్ చేసి పెడతాడు వీడు ఆ వ్యక్తిని నేను అనుకుంటూ ఉంటాడు అలాంటి వాడిది అలాంటి వాడు వచ్చి క్లాసులో కూర్చున్నాడు అనుకోండి నువ్వు వ్యక్తివే కాదు అని అని విన్నారనుకోండి ఏమిటి లగ్ తడి ఈ పాఠం ఇలా ఉంది ఏమిటి అని వాడు అనుకుంటాడు నేను వ్యక్తినే ఒక ఆయన అడిగాడు ఒళ్ళు మండిపోయి అడిగాడు మరి నేను వ్యక్తినే కాకపోతే మరి నీ క్లాసుకు వచ్చి కూర్చుని పాఠం వింటున్నవాడు ఎవడంటావాయా అని కాబట్టి ఎంతవరకు అయితే తన ఎందు ఈ పరిచ్ఛన్నమైన ఇప్పుడు మీరు ఇప్పుడు నేను చెప్పిన లిస్ట్ ఉంది చూడండి వ్యక్తిత్వాన్ని డిఫైన్ చేసే ఫ్యాక్టర్స్ వాటి అన్నిటినీ మీరు క్వశ్చన్ చేయడం ప్రారంభించారనుకోండి అవన్నీ కూడా మిథ్యాభూతంలోని తేలిపోతుంది తేలిపోతే అదే అదే ప్రవాహంలో వ్యక్తిత్వం కూడా కొట్టుకుపోతుంది పరీక్ష చేస్తే నిలబడదు వ్యక్తిత్వం అంచేతనే రమణ మహర్షి అని వారు కోహం నేను ఎవడిని నేను వేసుకో ప్రశ్న నేనెవడని అనే ప్రశ్న మీరు వేసుకున్నారంటే ఈ ఫ్యాక్టర్స్ అన్నింటినీ మీరు తిరస్కరించినట్టు అర్థం దానికి ఇవన్నీ యథార్థములుగా స్వీకరించే పక్షంలో ఇంక నేనెవడని అనే ప్రశ్న ఎందుకు నేనేమో మద్రాసీని నేను పంజాబీని నేను బ్రాహ్మణుడిని నేను క్షత్రియుణ్ణి అని తెలుస్తూ ఉంటే ఇంకవల్ ఈ ప్రశ్నే ఏమిటి అంటే ఈ తెలిసి ఇవన్నింటినీ కూడా మీరు తిరస్కరించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే ఈ ప్రశ్న వేసుకోగలుగుతారు ఈ ప్రశ్న వేసుకుంటే మీకు నేను ఫలానా వ్యక్తినే అర్థ సమాధానమేమీ రాదు మీకు ఏమని వస్తుందంటే వ్యక్తిత్వం అనేదే అసలు అన్ రియల్ అనే అభిప్రాయం కలుగుతుంది అప్పుడు నేను ఒక ఇంపెర్సనల్ రియాలిటీ అనే విషయం అవ్యక్తము అంట వ్యక్తి కాదు అవ్యక్తము నేను అవ్యక్తము ముందు వ్యక్తము మ్యానిఫెస్ట్ కాన్షియస్నెస్ దెన్ అన్మానిఫెస్ట్ రియాలిటీ అని తన స్వరూపాన్ని ఎప్పుడు దాన్ని బట్టి అనేకం తెలుస్తాయి ఒకటి ఈ కనపడే నామరూపాత్మకమైన జగత్తు మిథ్యా అని వీడికి తెలిసిపోతుంది తర్వాత ఇంతవరకు మనం ఆరాధిస్తూ వచ్చిన దేవుడు అనేవాడు కూడా ఈ అవ్యక్తమే తప్ప వేరే కాదు అని తెలిసిపోతుంది జస్ట్ లైక్ ఐఆమ్ ఇంపెర్సనల్ గాడ్ ఈజ్ ఆల్సో ఇంపెర్సనల్ అని తెలిసిపోతుంది అది తెలియ అది అది ఉత్పత్తి ఇక్కడ చెప్పిన ఉత్పత్తి అది ఉపనిషద్ జ్ఞానం దానికి పూర్వము వీడు పరిచ్ఛిన్నం వ్యక్తిగా ఉంటాడు లిమిటెడ్ పర్సనల్ లిమిటెడ్ పెర్సన్ అంటే రెండు లక్షణాలు ఉండి తీరతాయి ఒకటి కామన రెండు భయం రెండు కూడా రిలేటెడ్ సో ఈ కామనలు మళ్ళీ రెండు రకాలు ఈ లోకానికి సంబంధించినవి పరలోకానికి సంబంధించినవి మామూలుగా బాల్యంలోనూ యవ్వనంలోనూ మధ్య వయస్సులోనూ ఈ లోకానికి చెందిన కామనలు అధికంగా ఉంటాయి ఇంకొంచెం మధ్య వయస్సు దాటి పెద్ద వయస్సులోకి వచ్చేప్పటికి పరలోక కామనలు షురువు అయిపోతాయి ఆరంభమవుతాయి ఆ తర్వాత అవి బాగా గట్టిగా నడుస్తూ ఉంటాయి మొత్తానికి ఇదం కామ అదః కామ ఈ లోకానికి సంబంధించిన కామునలు ఆ లోకానికి సంబంధించిన కామనలు కలవాడుగా ఉంటాడు వీడు పరిచ్ఛన్న వ్యక్తి అప్పుడు దేవుడెల్లా ఉంటాడు అప్పుడు ఈ వ్యక్తిని ఈ కోరుకుంటే ఈ పని చేయి ఆ కోరుకుంటే ఆ పని చేయి అనే వాక్యాలు మనకు కనపడతాయి అప్పుడు దేవుడెల్లా కనపడతాడు పరశ్చ సదాధార పృథివీంద్యాం ఇత్యాది మంత్రవర్ణై వీడు పరిచ్ఛన్న వ్యక్తి అయితే వీడు ఎదురుకుండా దేవుడు ఒకడు ఉంటాడు ఈ దేవుడు ఎక్కడున్నాడు ఎక్కడో ఉన్నాడు సహా ఎదురుకుండా ఉంటే సహా అంటారు కదా ఎక్కడో ఉన్నవాడనే సహా అంటారు ఈ దేవుడు ఏం చేస్తున్నాడు ఈ పృథ్వీని ఇలా నిలబెట్టినవాడు దేవుడే పృథివీం దాధార దాధారా అంటే దధారా అర్థం సో ఈ పృథ్వీని హ్రస్వ అనే సూత్రం చేయలేదన్నమాట హ్రస్వం చేయాలి కదా రస్వం చేస్తే దా కాస్త దా అవుతుంది అది చేయలేదు దాధార పృథివీని నిలబెట్టాడు ఇంకా ఏం నిలబెట్టాడు ఆ ద్యులోకాన్ని కూడా నిలబెట్టాడు ద్యాం దాధారా సదాధార పృథివీన్ ద్యాం ఉతే మాంగ్ కస్మై దేవాయ సో ఇమాం పృథివీం దాధారా ద్యాం దాధారా ఈ కూడా నిలబెట్టాడు అటువంటి దేవాయ హష విధేమా కస్మై అంటే ఏకస్మై అటువంటి ఆ ఒక్క దేవుని కొరకు లేకపోతే ఏమిటో తెలియని ఆ దేవుని కొరకు ఈ హవిస్సుని మేము సమర్పిస్తున్నాము అంటాడు అంటే ఏమైంది వీడు పది చిన్న జీవుడు ఆయన గొప్ప దేవుడు అని ఈ భేదాన్ని చెప్పేటువంటి మంత్రాలు మనకి ఈ ఆత్మజ్ఞానానికి పూర్వం కర్మకాండలో కనబడతాయి సో ఇప్పుడు ఏమైపోయింది వాస్తవానికి నా స్వరూపం ఏమేమి కనుక వీడు ఆలోచించుకుంటే దేహము అని ఉందనుకోండి అయ్యా దేహము నీచేత దర్శింపబడేది నువ్వు దృక్స్వరూపుడవి దేహము దృశ్యము దృశ్యము నీవు కాదు కదా అని మీరు వివేకాన్ని అప్లై చేశారనుకోండి అప్పుడు దేహము నేను కాదు దేహము నా స్వరూపాన్ని నిర్ధారించే అంశం కాదు మనస్సు అంతే మనస్సులో స్థితిగతులు మారుతూ ఉంటాయి నేను స్థిరంగా ఉంటాను అంటే ఏమైపోయింది ఇప్పుడు నేను సాక్షిని నేను సాక్షి చేతనుడను అది అంతవరకు స్పష్టమే కదా నేను సాక్షినైతే ఎదురుకుండా నాకు ఎదురుకుండా ఏముంది సాక్ష్యము గలదు అంటే దృశ్యము అర్థం ఈ దృశ్యం ఎక్కడ ఆరంభం ఆ అహంకారంతో ఆరంభం అహంకారం కూడా దృశ్యమే తర్వాత మనస్సు మనస్సులో ఎన్ని ఎమోషన్స్ ఐడియాస్ థాట్సు ఎన్ని ఉన్నాయో దృశ్యములు ఇంద్రియములు కర్మేంద్రియములు జ్ఞానేంద్రియములు అవి కూడా దృశ్యములే దేహము దృశ్యమే ఈ జగత్తంత దృశ్యమే అయితే ఈ దృశ్య ఇప్పుడు ఎంతమంది ఉన్నారు ఇప్పుడు తాను సాక్షి చైతన్యము ఎదుర్కొండవే జడ జగత్తు ఎదుర్కొన్నా అంటే సాక్ష్యమై జడ జగత్తు ఉన్నది ఇప్పుడు ఈ జడ జగత్తుని సృష్టించిన వాడు దేవుడు ఉన్నాడు ఏమండే ఇప్పుడు ఈ దేవుడు జడమవుతాడు జగ జడ జగత్తును సృష్టించిన దేవుడు జడమే అనే శబ్దం పోని అంటే అబ్బాయి దేవుడు జడమే ఉంటాడు దేవుడు జడమంటే నాస్తికుడు అవుతాడు దేవుడు జడమేమిటి దేవుడు చేతనుడే కాబట్టి జడ జగత్తు ఈ జడ జగత్తు సత్యమే చేతన దేవుడు సత్యమే నేను చేతన జీవుణ్ణి సత్యమే సాక్షి నేను అనే అంటే వాడు ద్వైత అవుతాడు అయితే ఈ జడ జగత్తు మిథ్యా దృశ్యం మిథ్యా ఎందుకంటే దృశ్యము స్వతంత్రంగా మనజాలదు అది దృశ్యము ద్రష్టపై ఆధారపడి మనుగడ ఉంటుంది తప్ప దృశ్యానికి స్వతంత్రమైన సత్తా మనుగడ దృశ్యానికి ఉండదు కాబట్టి ఆ సత్యాన్ని అంతటి వివేకాన్ని వీడు సంపాదిస్తే జగత్తు మిక్చ్చే కూర్చుంటుంది ఇంక ఇప్పుడు ఇంక ఇప్పుడు ఏం మిగిలేరు సాక్షి అయిన వీడు మరో చేతనుడైన దేవుడు మిగిలే చూడగా నీవు చేతనుడు నీవు నిన్నే రెండు ముక్కలు చేసుకున్నావు ఒక ముక్క చేతనుడైన జీవుడను నేను ఇంకో ముక్క చేతనుడైన దేవుడు వాడు అనే చూడు దేంట్లోనైనా మొక్కలు ఉండొచ్చు కానీ చైతన్యంలో మొక్కలు ఉండవు ఆకాశంలో మొక్కలు ఉండవు చైతన్యంలో మొక్కలు ఉండవు నువ్వు భ్రమ చేత అలా మొక్కలు పెట్టుకున్నావు కాబట్టి నువ్వు యూ మేడ్ ఏ స్లిట్ సాక్షి చైతన్యాన్ని నేను దేవుడు ఇంకో పెద్ద చైతన్యం చైతన్యంలో పెద్ద చిన్న కూడా ఉండవు స్పేస్కి అతీతంగా ఉంటుంది కాబట్టి చైతన్యంలో ఇటువంటి భేదాన్ని కలిగించే అంశము ఏదీ లేదు అజ్ఞానం తప్ప అజ్ఞానం దేన్నైనా కలిగిస్తుంది అఘటిత ఘటన పటీయసి మాయా ఏ లేని భేదాన్ని కలిగించగల శక్తి అజ్ఞానానికి ఒక్కదానికే ఉంది కాబట్టి అజ్ఞానం తప్ప ఈ భేదాన్ని కలిగించే అంశము ఏదీ లేదు అని వీడు ఉపనిషత్తుల్లో తెలుసుకుంటాడు అది తెలుసుకునే వరకు వీడిక్కడ దేవుడక్కడ వీడు ఈ కోరిక ఆ కోరిక ఈ వ్యవస్థ అంతా నడుస్తూ ఉంటుంది ఇది మొత్తం ఒక సమగ్రమైన పరికల్పన తథం కర్మజ్ఞానకాండవాక్య విరోధే జ్ఞానకాండవాక్యా ఏకత్వ సామంజస్యం అవధార్యత ఇది తత్ర తత్ర అంటే అది ఎలా ఉండగా అంటే అది ఎలా ఉండడం అంటే ఏమిటి ఏకత్వాన్ని చెప్పే ఉపనిషత్తులు వేదంలోనే ఉన్నాయి అనేకత్వాన్ని చెప్పే కర్మకాండ వాక్యాలు వేదంలోనే ఉన్నాయి కాబట్టి ఇది వేదమే అది వేదమే సో ఈ దీంట్లో టక్కర్ వచ్చింది సో జేఏసీలో టక్కర్ అదే వేదంలో టక్కర్ వచ్చింది ఉంటే ఏదో సం పొలిటికల్ కామెంట్ డోంట్ టేక్ ఇట్ సీరియస్లీ అందరూ కలిసి మనం పని చేయాలన్నారు కదా దాని పేరేమిటి జాయింట్గా మనం పనిచేయాలి మరి ఇంకా టక్కర్ ఏమిటండి వీళ్ళు తలకాయ దాందరూ కలిసి పనిచేయాలి కదా మరి అదే విడ్డూరం అలాగే వేదము అన్నారు వేదము అంటే నాలెడ్జ్ కదా జ్ఞానం కదా మరి ఇంకా దాంట్లో విరోధం ఏమిటి లేదు విరోధం లేనిదే జ్ఞానం అనాలి కదా మళ్ళీ జ్ఞానంలో విరోధం ఏమిటి మరి ఏం చేద్దాం అలాంటి పరిస్థితులు ఉంది వేదంలోనే ఉన్నాయి రెండు కూడా కర్మకాండ జ్ఞానకాండ కూడా కర్మకాండ ఏమని చెప్తుంది చిత్రయాయజేత పశుకామ పశు సంపద కావాలి అంటే చిత్రాయాగం చెయ్యి కారీ యాజచేత వృష్టి కామ అనేక కామనలు అనేక కర్మలు ఉన్నాయి ఒక ఆయన నేను ఒకసారి గుంటూరు వెళ్ళాను ఆ గుంటూరులో వైది నేనేదో పెద్ద శిష్టి శిష్టాచార సంపన్న ఆయన భ్రమపడ్డాడు మేము పడి ఆయన ఒక పుస్తకం ఒకటి తయారు చేశారు కర్మకాండకి సంబంధించిన పుస్తకం కర్మకాండలో ఉండే వాక్యాలన్నీ తీసి దాన్ని తెలుగులో డూముగులు పెట్టి అనువాదం చేసేదో ఇప్పుడు మేము చేసి పొందేమో పుస్తకాలు తయారు చేస్తూ ఉంటాం ఎవడుకోల వాడిది ఆయన ఒక పుస్తకం తయారు చేశారు ఆ పుస్తకంలో ఏ ఏ కోరికలకి ఏ ఏ కర్మలు అవన్నీ ఉన్నాయి ఆ వివరాలన్నీ ఉన్నాయి దాంట్లో ఆఖరిని నాకు ఇచ్చారు చూడాలి నేను వేదం చదువుకున్నాయని ఎక్కడో తెలుసుకుని ఇచ్చారు ఎందుకంటే నాకు ఐ కెన్ రిలేట్ విత్ ఇట్ నాకు ఇచ్చారు ఆ పుస్తకం అయిపోయింది నేను చదువుతున్నా రైల్లో వస్తూ చదువుతున్నా వచ్చేపుడు అక్కడ ఇవ్వగానే చదవలేం కదా రైల్లో వస్తూ ఓ పేజీ తర్వాత ఓపేజీ తిప్పుతున్నాను ఆఖరి కర్మ ఏమిటంటే సపత్ని బాధనం వ్రతము అని కర్మ ఆఖరి కర్మ ఆఖరి కర్మ అంటే ఒక ఆయనకి ఇద్దరు భార్యలు ఉన్నప్పుడు ఆ భార్యల్లో ఒక భార్యనే ఆయన నెగ్లెక్ట్ చేసి రెండో భార్య అధిక ప్రేమను చూపించే సందర్భంలో సాధారణంగా జనరల్గా నెగ్లెక్ట్ చేయబడిన భార్య పెద్ద భార్య అవుతుంది దట్ ఈజ్ ది రూల్ అప్పుడు ఈ చిన్న భార్య వెంటే పడుతున్నాడు పెద్ద భార్యను నెగ్లెక్ట్ చేసినప్పుడు ఈ పెద్ద భార్య ఓ వ్రతం చేస్తుంది ఆ వ్రతం చేస్తే ఆయన ఇప్పుడు ఇంక చిన్న భార్యను నెగ్లెక్ట్ చేసి ఈవెంట్ని ప్రేమిస్తాడు డబుల్ డబుల్ పర్పస్ చిన్న భార్యతో సమానంగా తనను చూడాలని కాదు చిన్న భార్యని రివర్స్ చేసి తన వైపుగా అతను ఆకర్షితుడ అవ్వాలి దానికోసం వ్రతం చేస్తుంది ఇది కూడా ఆయన చక్కగా శ్రద్ధగా మంత్రాలు అవన్నీ కూడా క్రమం అకల్పం అంతా కూడా తనకుండే పాండిత్యం అంతా పెట్టేసి ఇది కూడా రాసేసి తెలుగులో ప్రింట్ చేసేసి ఇచ్చాడు ఆయన కనపడితే ఏమయా అది డ్రాప్ చేయాలని నీకు తోచలేదా నీకు ఇన్ని కర్మల్ని నువ్వు డిస్క్రైబ్ చేసావు అది అది ఎవడైనా చదివాడు అనుకో నేను చూశాను కాబట్టి పర్వాలేదు కానీ మరొకడు ఎవడో చూస్తాడు నువ్వేమో వెయ్యి కాపీలు ఇచ్చి అందరికీ పంచిపెడుతున్నావు కదా ఎవడో చూసి హిందూ ధర్మం ఇలా భ్రష్టు అని చెప్పేసి అంటాడు అన్నది బైగమి అది ఇల్లీగల్ లా అది అది ఇస్లాంలో కుదురుతుంది హిందువులకు కుదరదు అది వీఆర్ గ్లాడ్ అబౌట్ ఇట్ కాబట్టి సపత్నీ బాధన వ్రతం అనేది ఇది అనవసరం డ్రాప్ చేసేద్దాం ఇది కాలానికి సందర్భంగా లేదు అని ఆ మాత్రం కామన్ సెన్స్ లేకుండా పుస్తకం ఎవడరాయమున్నాడు అసలు ఈ వెయ్యి కాపీలు ప్రింట్ చేసి పంచిపెట్టేశాడే సో కాబట్టి కర్మకాండలో అనేకములైన అంశాలు ఉంటాయి సో భేదం లేకుండా ఇటువంటి వ్రతాలు ఎక్కడ పుట్టితాయి కర్మకాండలో ఇలాంటివి అనేకములైన ఉంటాయి ఇంకా జ్ఞానకాండ వాక్యాల దగ్గరకు వస్తే అంతా ఒక్కటే నీలో నీ హృదయంలో ఏ పరమాత్మ ఉన్నాడో నీ శత్రు హృదయంలో కూడా అదే పరమాత్మ ఉన్నాడు మీరిద్దరూ దేహాలు వేరు మనస్సులు వేరు ఆత్మ ఒక్కటే శత్రువు అనేవాడు ఎవడూ లేడు శత్రువు కూడా ఉపకారం చేయి ఇలా ఉంటుంది ఈ జ్ఞానకాండ మరి ఇప్పుడు దీనికి విరోధం వచ్చింది కదా విరోధం వస్తే ఏం చేద్దాము అంటే కర్మకాండ వాక్యములు గౌణము జ్ఞానకాండ వాక్యములు ముఖ్యము అని మీరు అన్నారే ఎందుకు అలా ఎందుకు అనుకోవాలి కర్మకాండ వాక్యములే ముఖ్యము జ్ఞానకాండ వాక్యములు గౌణము అని ఎందుకు అనుకోకూడదు అని ప్రశ్న కదా అవి ఫస్ట్ చాప్టర్ ఇది లాస్ట్ చాప్టరు కాబట్టి లాస్ట్ చాప్టర్లో సత్యం ఉంటుంది ఫస్ట్ చాప్టర్లో ఉండదు అంటే అలా ఎందుకు అనుకోవాలి ఫస్ట్ చాప్టర్లోనే సత్యం పెట్టి అనవసరమైన విషయాలు తక్కువ ఇంపార్టెన్స్ కలవి లాస్ట్ చాప్టర్లో అపెండిక్స్ కింద పారేశారని ఎందుకు అనుకోకూడదు అలా కూడా అనుకోవచ్చు ఫస్ట్ చాప్టర్ ఇస్తే Most crucial chapter. last మోస్ట్ క్రూషియల్ chapter ఏమిటి లాస్ట్ చాప్టర్ లాస్ట్ చాప్టర్ అని గెంతులేస్తారు ఫస్ట్ చాప్టర్ ఇస్ ది మెయిన్ థింగ్ అని ఎందుకు అనుకోకూడదు మీమాంసకులు మరి అలాగే మాట్లాడతారు వాళ్ళకి కర్మ ప్రధానం కాబట్టి జ్ఞానకాండ వాక్యములే సమంజసములు కర్మకాండ వాక్యములు ఆ సందర్భంలో అలా ఉన్నా అవి అల్టిమేట్ ట్రూత్ కాదు పరమసత్యాలు కావు అని మీరు నిశ్చయించటానికి కథం కథం అవధార్యతే మీరు ఆ విధంగా అంటే అత్రోచ్యతే దీనిపైన సమాధానం చెప్తున్నారు ఎతో వా ఇమాని భూతా నిజాయంతే యథాగ్నే క్షుద్రా విస్ఫులింగా తస్మాత్ వాతస్మాత్మన ఆకాశ సంభూతృజత ఉత్పత్తిపనిషద్వాక్యే్య ప్రృథక్వం కర్మకాండే ప్రకీర్తితం పరమార్థం అది కర్మకాండలో చెప్పినది పరమార్థము కాదు కర్మకాండలో చెప్పడానికి చెప్పి తర్వాత ఇది ఫైనల్గా ఉపనిషత్తులో వచ్చేప్పటికి చెప్పిన వాక్యాలు చూసుకోండి మీరు ఎలా ఉన్నాయి వాక్యాలు ఏదో వాయి మాని భూతాన్ని జాయంతే ఏ పరమాత్మ నుండి ఈ సకల ప్రాణులు ఆవిర్భవించినవో ఏ పరమాత్మ ఈ సకల ప్రాణులు మనుగడను కలిగి ఉన్నవో ఏ పరమాత్మయందు ఏందు ఈ సకల ప్రాణులు విలీనమగును అంటే ఏమైంది కారణము ఏకము పరమాత్మ ఒక్కటియే కార్యము అనేకము దృశ్యము జడము మిథ్యా కార్యానికి కారణం భిన్నంగా ఉనికి ఉండదు అని నిరూపిస్తోంది తైత్రియోపనిషత్తు అంటే ఏకత్వాన్ని నిరూపిస్తోంది ఈ ఏకత్వాన్ని నిరూపించే వాక్యానికి ముందు మీకు కనపడతాయి భేదవాక్యాలు ఈ ఏకత్వాన్ని నిరూపించే సందర్భం వచ్చే వరకు ఎన్నైనా మీకు భేదవాక్యాలు ఉండొచ్చు మరి ఏకత్వాన్ని నిరూపిస్తోంది ఇక్కడ ఈ వాక్యం ఒక ఉపనిషత్తు ఇంకో ఉపనిషత్తులోకి రండి యథాగ్నేహ క్షుద్ర విస్ఫులింగ అథర్మణ వేదంలో ముందకో ఉపనిషత్తు పెద్ద మహాగ్ని ఒకటి కలదు బాన్ఫాయ్ దీన్నించి చిన్న చిన్న మినుగురులు కాబట్టి కారణభూతమైన మహాగ్ని కంటే భిన్నంగా లేవు అని నిర్ధారణ చేశారు అక్కడ కాబట్టి ఆ వాక్యం దాకా భేదం ఉంది భేదం చెప్పారు కాబట్టి ఆ వాక్యం వచ్చేప్పటికీ అంటే ఉపనిషత్ ప్రకరణం వచ్చేప్పటికీ భేదాన్ని తిరస్కరించారు తర్వాత తదైక్షత తేజో సృజత అసత్ అంటే ఇది ఛాందోగ్యం సామవేదంలోది అంటే నాలుగు వేదాలి మొట్టమొదటిది యజుర్వేదంలోది రెండోది అధర్మణ వేదం సామవేదం కూడా చెప్పారు ఆత్మన ఆకాశించువ్వేదంలో వాక్యం ఏం రాలేదు ఏం పర్వాలేదు దాన్ని కూడా వచ్చిందనే అనుకోండి సో తదైక్షత అయితే తదైక్షత ఋగ్వేదంలో తదైక్షత ఋగ్వేదంలో ఆత్మావా ఇదమగ్ర ఆశీతన ఉంటుంది అయితేనే ఆత్మ మొట్టమొదటి పరమాత్మయే ఉండరు అది సంకల్పించి జగత్తును తన నుండియే సృష్టించను అని ఋగ్వేద వాక్యం తర్వాత సామవేదం ఛాందోగ్యోపనిషత్ తత్తేజో సృజత ఆ సతు ఒక్కటియే ఉండెను అది తన నుండి తేజస్సును సృష్టించెను ఆ తేజస్సు నుంచి అప్పు అక్కడి నుంచి అన్నము త్రివృత్కరణము తత్వమశ్రీ మహావాక్యము ఇదంతా ఉన్న ప్రకటన ఇవి ఆత్మజ్ఞానాన్ని కలిగించే ఉపనిషద్వాక్యాలు ఉత్పత్తి ఉపనిషద్వాక్యేభ్య ఉత్పత్తి అంటే ఆత్మజ్ఞానోదయము ఆత్మజ్ఞానము యొక్క ఉదయము అది ప్రయోజనం ఈ వాక్యాలకి అర్థం అంటే ప్రయోజనం కాబట్టి ఆత్మజ్ఞానోదయము ప్రయోజనముగా కలిగిన ఉపనిషద్వాక్యములు ఇవ ఏవైతే ఉన్నాయో వీటికి పూర్వంలో ప్రాక్ అంటే కర్మకాండ వీటికి పూర్వం కర్మకాండం ఉంది అక్కడ కర్మ సిద్ధించాలంటే జీవుడు వేరు దేవుడు వేరు అన్నట్టుగా కర్మ సిద్ధించాలి ఇప్పుడు ఇప్పుడు పెళ్ళికూతురు పెళ్ళికొడుకు ఉంటారు మీకు ఇప్పుడే పెళ్ళి అయింది ఇంకా వాళ్ళలో ఐక్యము ఎస్టాబ్లిష్ అయిందా లేదా వీ డోంట్ నో అప్పుడు మగ పెళ్లి కొంచెం ఏమైనా బెట్టి చేసినా సాగుతుంది వాళ్ళిద్దరిలో ఐక్యం ఎస్టాబ్లిష్ అయిపోయింది పెళ్ళికొడుకు అన్ని ఇంకా ఆవిడ జీవిలో గుసగుసలాడేస్తున్నాడు ఆవిడ చెప్పినట్టు చేసేస్తున్నాడు అని కనుక వీళ్ళకి సమాచారం అందిస్తే ఇక మగపల్లి వారు పెట్టిరు పోయిన ఏదో తినేసి థ్యాంక్స్ చెప్పి అవతలిపోతాను ఇంకా బెట్టు చేసే అవకాశం ఉంటుంది బెట్టి ఎంతవరకు వాళ్ళిద్దరికీ ఇంకా పరమైక్యం రాలేదు వస్తుంది భవిష్యత్తులో ఇంకా ఐక్యం రావడానికి వచ్చే వరకు ఆడపిల్లి కొంచెం ఒదిగి కాబట్టి మనం బెట్టి చేయొచ్చు వాళ్ళిద్దరూ గూడుపుఠానే అయిపోయి కూడ అని వీళ్ళకి తెలిసిందంటే మోబిళ్ళో నోరు ముస్మి అవతల సో ఉపనిషద్వాక్యాలు వచ్చే వరకు ఈ భేదం నడుస్తుంది ఈ దేవుడు వేరు జీవుడు వేరు భేదం నడుస్తుంది ఆ భేదాన్ని మీరు కీర్తించుకోండి కానీ ఉపనిషద్వాక్యాలు వచ్చేయి అంటే ఇంకా భేదము పరమార్థము కాదు అని సెటిల్మెంట్ వచ్చేస్తుంది కాబట్టి మీరు భేదం చెప్పుకుంటాము మేమేమో భేదం చెప్పుకుంటాము అని మీరు అంటే కాదని ఏమంటాం కాదని అనం ఇప్పుడు ఒకసారి ఋషిపంచమి వ్రతానికి వెళ్ళాను నేను ఈ ఋషిపంచమి వ్రతం అమ్మగారు చేసుకుంటారు ఈ పురుషుడికి యోగ్యత లేదు ఆ వ్రతంలో స్త్రీకే యోగ్యత ఆ వ్రతమే కలక్షణ వంటిది సో ఆ వ్రతం చేసుకున్న దేనికి ఈవిడ ఈ వ్రతాన్ని చేస్తే భర్త కూడా స్వర్గాన్ని చేరుకుంటాడు ఈమె స్వర్గాన్ని చేరుకున్నప్పుడు ఇద్దరు మళ్ళీ భార్యాభర్తలు కూడా అక్కడ కూడా ఆ స్వర్గంలో కూడా కలిసి జీవిస్తారు అని ఆ వ్రతంలో ఒక చక్కటి సెంటిమెంట్ భార్యాభర్తల మధ్య పెద్ద వయస్సులో కూడా ప్రేమను నిలబెట్టే వండర్ఫుల్ సెంటిమెంట్ అక్కడ అది శోభగా ఉంటుంది ఏమండే మీరేమో ఉపనిషత్తులోకి వచ్చారనుకోండి కాతే కాంత కస్తే పుత్ర సంసారోయం అతీవ విచిత్ర కాంత ఎవరీకు భార్యను గానేమి పుత్రుడన గానేమి ఈ సంసారం ఎంత విడ్డూరంగా ఉంది వీళ్ళు ఇలాగా పిచ్చి పిచ్చి పేర్లు పెట్టేసుకుని ఆసక్తులు పెట్టుకుని ఇలా ఉన్నారు వీటబ్బా వీళ్ళు ఇంత అజ్ఞానంలో పడి ఉన్నారే అని అలా ఉంటుంది కాబట్టి ఆ సందర్భంలో అది బాగానే ఉంది కానీ కొంచెం జాగ్రత్తగా ముందుకు వెళితే క్యా బాత్ బాయి ఈ ఈ జీవితంలోనే మనం ఎప్పుడో మధ్యలో కలుసుకున్నాం ఇంకా ఈ జీవితం అయిపోయిన తర్వాత మళ్ళీ స్వర్గంలో కూడా కలుసుకుంటామని ఎక్కడి నుంచి పట్టుకొచ్చేవాయా ఈ సమాచారం అని కాబట్టి కొంతవరకు బాగానే ఉంటుంది ఆ సెంటిమెంట్ని సపోర్ట్ చేస్తూ బాగుంటుంది ఆ శోభగా ఉంటుంది తర్వాత ప్రరోచనము ఒక కర్మను చేయటానికి ప్రోత్సాహం అంతేగాని ఇవన్నీ అర్థవాదాలు ఈ అర్థవాదాలని సీరియస్గా తీసుకోకూడదు కాబట్టి ఉపనిషద్వాక్యాలు వచ్చే వరకు మీరు ఎన్ని భేదాలైనా చెప్పుకుండా చెప్పుకోండి మీరు అభ్యంతరం అయ్యలేదు కానీ ఒకటి మాత్రం ఖాయం ఎత్ తన్న పరమార్థం మీరు ఏ భేదాన్ని కీర్తించుకుంటూ పోయారో ఆ భేదము పరమార్థము కాదు కింతరిహి గౌణం అయితే మరేమిటి ఏడు కర్మకాండంలో చెప్పిన వాక్యాలు పరమార్థం కాదా భేదం పరమార్థం కాదా కాదు మరి అయితే ఏమిటంటారు మీకు వేదంలో చెప్పారు కదా మరి ఏమిటంటారు అవి గౌణం ఈ గౌణం అనే మాట ఎలా ఉంటుందంటే అకామిడేట్ చేయటం కొనిలే మీరు కూడా ఆ వారూర్చుని ఉండండి ఇప్పుడు వర్షం వస్తుంది వర్షం వస్తుంటే చూరు కిందకి వచ్చి కొంచెం వర్షపు దెబ్బ నుంచి కొంత రక్షణ కలుగుతుంది అంటే అబ్బాయి రావడానికి వీలు లేదు అని అనకుండగా కొన్నింటి చూరు కింద కూర్చుని కాలక్షేపం చేయండి నేను చెప్పినట్టుగా కొన్ని అది కూడా వేదంలో కర్మకాండంలో భాగమే కనుక ఆ సందర్భంలో దాన్ని మీరు అలా పెట్టుకోండి మేమేమో అడ్డురాము కానీ అదే పరమార్థమని ఈ రకమైన దండయాత్రకి రావద్దు అది గౌణమని తెలుసుకోండి మీకే మంచిది గౌణమని తెలుసుకుంటే ప్రస్తుతం చేస్తున్న కర్మని ఆపే ఎక్కర్లేదు అల్టిమేట్గా మీకు ఈశ్వరుడికి అభేదాన్ని తెలుసుకుని మోక్షాన్ని పొందటం చాలా అవసరం అందుకోసము ఇది గౌణము తెలుసుకోవాలి గౌణము ప్రధానము కానిది ముఖ్యము కాదు ముఖ్యం ప్రైమరీ ఈజ్ నాట్ దాట్ ఎలాగా మహాకాశ ఘటాకాశాది భేదవత్ మహాకాశాన్ని మహాకాశం నుంచి ఘటాకాశం సపరేట్ అయింది ఈ సపరేట్ అయితే ఘటాకాశము ఇప్పుడు ఈ ఘటాకాశము వీడికి అవసరం ఎందుకని కొండలో నీళ్లు తెచ్చుకోవాలి ఈ కొండలో నీళ్లు తెచ్చుకోవాలయ్యా నేను నన్ను ఘటాకాశం మహాకాశం అభేదం అంటే ఇంక నేను నీళ్ళు తెచ్చుకుంటాను కాబట్టి ఈ ఒక్క ఈ కుండలో నీళ్లు తెచ్చుకుని ఈ కార్యక్రమం పూర్తయ్యే వరకు ఘటాకాశము మహాకాశము కంటే భిన్నముగా ఉన్నది అని నేను అనుకుంటాను అనుకోకపోతే పని చేయలేడు కదా అని నేను అనుకుంటా నువ్వు అడ్డురాకు అంటే సరే కాదు గోహి గౌరవం అంతేగాని నేను కొండలో నీళ్లు తెచ్చుకున్నా కాబట్టి ఆ నీళ్లు ఆకాశంలో పోసాను కాబట్టి ఆకాశం చిన్నది వాల్యూమ్ ఆఫ్ వాటర్ ఎంతో ఆకాశం యొక్క వాల్యూమ్ కూడా అంతే అయింది కాబట్టి ఘటాకాశము మహాకాశము కంటే భిన్నము ఇదేమో జీవుడాకాశము అదేమో దేవుడు ఆకాశము అని నువ్వు మొదలు పెడితే అది అంగీకారం కాదు ఇది పెద్ద ఆర్గ్యుమెంట్ ఇది అర్థక్రియాకారిత్వము అంటారు సంస్కృతంలో అంటే ఒక ప్రయోజనముతో కూడిన పని మన చేత చేయటానికి ఆ భేదం ఉపయోగపడుతుంది భేదం యజ్ఞం చేశారనుకోండి ఋత్విక్కులకి జీవిక అనేక మంది ట్రేడ్ పీపుల్ ఆ యజ్ఞం ఆధారంగా జీవించేవారు ఒకప్పుడు దట్ వాస్ ది బేసిస్ సోషల్ లైఫ్గా అది ఒక బేసిస్కి ఉండేది ఇప్పుడు ఉత్తరాంచల్ మీరు వెళ్తే ఉత్తరా ఉత్తరాఖండ్ అంటారు ఇప్పుడు ఉత్తరాంచల్ అని వారి దొరుకునే ఉత్తరాఖండ్ మీరు వెళ్తే ఎకానమీలో నైంటీ పర్సెంట్ ఆశ్రమాల మీద ఉంటుంది ఆశ్రమాలే ఎకానమీ నైంటీ పర్సెంట్ సాధువులకి ఆశ్రమాలేమిటండి ఎకానమీ ఏమిటండి సర్వసంఘ పరిత్యాగులకి ఇవన్నీ ఏమిటైనా మీరేమో మొదలు పెడితే అక్కడ ఎకానమీ అంతా కొలాప్స్ అయి కూర్చుంటుంది వీళ్ళదే ఎకానమీ అంతా కూడా కొంతమంది సాధువులు గుండాలను కూడా పెట్టుకుంటారు ఎందుకంటే ఎకానమీ అంతా మెయింటైన్ చేసేప్పుడు వాళ్ళంతా ఫండ్స్ అవి ఉంటాయి ఈ గుండాలని ప్రొటెక్షన్గా పెట్టుకోవాలి గవర్నమెంట్ ఏ ప్రొటెక్షన్ వీళ్ళ ప్రొటెక్షన్ వీళ్ళే పెట్టుకోవాలి లేకపోతే కష్టం గంగ మీద వీళ్ళని అందరినీ కూడా దూరంగా పెట్టాలంటే ఒకరు గుండాలను పెట్టుకుని ఉండాలి అయితే గంగును వడ్డు వచ్చే ఉంటాడు ఏ అని అలాగా అదిలించే శక్తి వీరికి ఉండాలి సాధువైనా కూడా కాబట్టి ఇవన్నీ నడుస్తాయి ఇక్కడ గంగనంతా ఆక్రమించి కూర్చుంటారు గంగ ఒడ్డును ఆక్రమించేస్తారు మీరు హృషికేశ్ వెళ్ళి గంగను చూడాలంటే హృషికేశ్లో చూడలేరు మీరు హృషికేశ్ బయటకు పోవాలి లేకపోతే లక్ష్మణజోలా పైకెక్కి కింద ఇంకెక్కడా గంగకి అప్రోచ్ ఉండదు అప్రోచ్లంతా వీళ్ళు కవర్ చేసేసుకుంటూ పోతారు గోడలతో ఎనీవే సో ఐ డోంట్ నో కాబట్టి ఏదో ఒక అర్థక్రియాకారిత్వం ఏదో ఒక ప్రయోజనము సిద్ధిస్తోంది కాబట్టి అది సత్యము అని కాబట్టి ఎకానమీ అంతా కూడా ఆశ్రమాల మీద ఆధారపడి ఉంది కాబట్టి ఆశ్రమాలు బాగా డబ్బులు సంపాదించి పెద్ద పెద్ద ఆశ్రమాలు కట్టుకోవడమే న్యాయము అంటే అది ఎలా దట్ ఈస్ నాట్ ది వే శాస్త్రాక్స్ అబౌట్ ఇట్ శాస్త్రం అలాగా అలాగేం చెప్పదు మనం దాన్ని కల్పించుకుంటాము ఎనీ దట్ ఈజ్ నాట్ ది ఆర్గ్యుమెంట్ ది పాయింట్ ఈజ్ ద్వైతులు ఏమంటారంటే అర్థక్రియాకారీత్వం అనేది నిలబెట్టే ప్రధానమైన హేతువు అని ఇప్పుడు ఘటాకాశము మహాకాశం కంటే భిన్నంగా ఉండబట్టే మీరు ఆ ఘటాకాశాన్ని నీళ్లు దాచుకుందుకు వాడుకోగలుగుతున్నారా లేదా నీళ్లు పెట్టుకుంటున్నావా లేదా నువ్వు ఘటనలోనూ ఆ నీళ్లు గ్లాస్తో ముంచుకుని తాగుతున్నావా లేదా మరి ఈ ఆకాశం ఆకాశం అంతా ఒకటే అయితే ఇలా ఎలా కుదురుతుంది అని అనుకుంటారు దానికి అది అది చాలా రాగద్వేషాలతో కూడిన ఆర్గ్యమంటుంది ఎందుకంటే వాడు లౌకిక ప్రయోజనాన్ని బేసిస్గా పెట్టుకుని వాడి తత్వాన్ని నిర్ధారించడానికి కూనుకుంటాడు లౌకిక ప్రయోజనంలో భేదం అవసరం గనక భేదమే సత్యం అంటాడు ఓట్లు దండుకోవడానికి భేదం అవసరం గనక భేదమే సత్యం అని చెప్పినట్టు ఉంటుంది అది అంగీకారం కాదు అంచేతనే వేదాంతులు ఏమంటారు అంటే చూడు లౌకిక ప్రయోజనము అనే ఆర్గ్యుమెంట్ పెట్టదంటారు ఎందుకంటే అది సంసారం సంసారం ఆర్గ్యుమెంట్ సంసారానికి మనకు వస్తుంది కానీ పరమార్థానికి పనికిరాదు నీ ప్రయోజనం ఏం ప్రయోజనం అది సంసారానికి సంబంధించిన ప్రయోజనం దాన్ని బేసిక్స్గా తత్వాన్ని ఎలా నిర్ధారణ చేస్తాము అని దాన్ని కొట్టిపారేస్తారు కాబట్టి మహాకాశ ఘటాకాశ భేదం ఎలాగైతే అంగీకారము కాదు లేదా ఒక సందర్భంలో గౌణము అని స్వీకరిస్తామో అలాగే జీవ పరమాత్మ భేదం కూడా కర్మకాండ సందర్భంలో అది అంగీకరిస్తాం గౌణం అని అంగీకరిస్తాం అంటే గ్రడ్జింగ్గా యాక్సెప్ట్ చేస్తాం అంతే అది పరమార్థం మాట కలలో కూడా అంగీకారం కాదు ఇప్పుడు నిద్రపోతారు ఏం ప్రయోజనం సిద్ధిస్తుంది నిద్రపోతే ఏ ప్రయోజనం సిద్ధించదు అయినా నిద్రపోతున్నారా లేదా ఏ నిద్రలో కళగంటారు కలంతా సత్యమా సత్యం కాదు కానీ కళలో సుఖ దుఃఖాలు అనుభవానికి వస్తున్నాయా లేదా అక్కడ కూడా కళలో కూడా డబ్బు వస్తే సుఖం కలిగిందా పాము కనబడితే భయం కలిగిందా మరి అర్థక్రియాకార్యత్వం కళకి ఉంది కాబట్టి అది సత్యమవుతుందా కాబట్టి ఆర్గ్యుమెంట్లు అన్నీ తప్పు ఇకపోతే శ్లోకంలో భవిష్యద్వృత్యా గౌణం అని ఉంది వ్యాఖ్యానిస్తున్నారు యథా ఓదనం పచతీతి భవిష్యత్ వృత్తి తద్వత్ ఇప్పుడు ఇక్కడ ఎలాగంటే డిఫరెన్సు సెపరేషను అని రెండు ఉంటాయి ఇంగ్లీష్లో వేరుగా ఉన్నట్లు కనబడుతుంది కానీ వేరు కాదు సపరేషన్ కరెక్ట్ కాదు ఇప్పుడు నెక్లెస్ కర్ణాభరణము హస్తాభరణము ఇవన్నీ వేర్వేరు ఆభరణాలు అవునా కదా అవును వేర్వేరు ఆభరణాలే కానీ ఆభరణములలో ఉండే ఆ వేర్వేరు దనము బంగారమును వేర్వేరు చేయజాలదు బంగారం ఒక్కటే కాబట్టి అదేవిధంగా మనందరి మనస్సులు దేహాలు అన్ని కానీ మనలో ఉండే ప్రాణశక్తి కానీ ఆత్మ చైతన్యం కానీ వేరు కాదు కాబట్టి భేదాన్ని చూడడానికి అలవాటుపడి తత్వము లేక పరమార్థము కూడా అనేకము అని నిర్ధారించుట సరికాదు కర్మ చేసేవాడికి దేవతల్లో భేదం కనబడుతుంది కర్మ చేసేవాడికి ఇప్పుడు ఈ ఎస్ట్రా ఎస్ట్రాలజీ వాడు ఉన్నాడు అనుకోండి వాడికి శని వేరు కుజుడు వేరు గురువు వేరు శని గురువు ఒకటేలండి అంటే వాడు వాడికి ఆశ ఓర్వీడు తస్వదేవుడు శని గురువు ఒకటి అంటాడు ఏమిటని వాడు ముక్కు మీద వేలేసుకుంటాడు ఏమండి ఇంత మౌలికమైన సత్యం మౌలికమైన సత్యం కూడా తెలియదు వీడికి శని గురువు ఒకటంటాడు ఏమిటి అని కంగారు పడతాడు ఎందుకంటే భేద దృష్టికి అలవాటు పడి ఉంటాడు అతను అనుకుంటున్న శని అక్కడెక్కడో ఉన్న ఈ అస్ట్రాలజర్స్ పైకి ఎప్పుడు చూడరు వీళ్ళెప్పుడు ఇలా పుస్తకాలు చూడాలా వీళ్ళ దగ్గర ఇవేముండవు టెలిస్కోప్లు ఇవేముండవు శని అంటే ఏమిటంటే నల్లటి దోమతే కట్టుకుని నల్లని కండువా వేసుకుని నల్లని కిరీటం పెట్టుకుని ఒక ఆయన ఉంటాడు వాడు శని వాడు గురించి ఇక్కడ రాసి ఉంటుంది అది తప్ప ఆ శని గురించి ఈయనకేం తెలియదు మోతానికి శని గురువు ఒకటంటే కంగారు పడిపోతాడు ఈ ఎక్కడి ఈ స్వామి ఏమిటండ కంగారు నేను అనుభవంతో చెప్తున్నాను ఏమిటండి ఇలాంటివన్నీ మాటలు మాట్లాడుతున్నాడు ఈయన పెద్ద పండితుడు అన్నారే ఏదో మహా విద్వాంసుడు అన్నారు ఏటో అలా మాట్లాడుతున్నాడు నంగారు పుడతారు పాపం వాళ్ళు నిజంగా కాబట్టి ఈ భేద అలాగే కర్మకాండ కూడా పురోహితులను పిలిచి సచిరావృతం చేసినా ఒకటే వెంకటేశ్వర దీపారాధన చేసినా ఒకటే శివ మానసపు శివుని అభిషేకం చేసినా ఒకటే అంటే అరే ఇది ఎలాగండి వాళ్ళు ఏ ఇవన్నీ ఒకటే అయితే మరి ఇంతకాలం ఐదేళ్ళు ఆరేళ్ళు ఎందుకు వల్లించినట్టు ఇవన్నీ భిన్న భిన్నాలుగా వల్లించి కూర్చున్నాడే ఇదే వైష్ణువుడైతే వాడు కంగారు విడిపోతాడు ఏమిటండి ఈ ఒకటే అంటాడు ఏమిటో విష్ణు శివుడు ఒకటే అంటాడు ఈయనెక్కడి నుంచి వచ్చేటప్పుడు కంగారు విడిపోతాడు వీళ్ళు భేద దృష్టికి అలవాటు పడుతుంటారు వీళ్ళు అభేదాన్ని చూడడానికి ఆ యోగ్యత లేకుండా అయిపోతుంది కాబట్టి క్రమంగా ఆ సత్యానం వైపుకు అడుగు వేస్తే ఆ భవిష్యత్తులో ఎప్పటికైనా వీడు ఏకత్వాన్ని తెలుసుకోగలుగుతాడు కాబట్టి భేద దృష్టి చూసి వాడికి భేదాలు కనపడుతూ ఉంటాయి భేదాలు కనపడ్డా వాటి వెనుక ఉండే అభేదమే సత్యము అని వీడు తెలుసుకోలేడు వీడు ఎలాంటి అంటే మంచు బిందువులలో సూర్యుడు ప్రతిఫలించి ఇదో సూర్యుడు ఇదో సూర్యుడు ఇదో సూర్యుడు అనే ప్రతిబింబాలు లెక్క ఉంటాడు వీడు ఇవన్నీ ఒకటే ఒక ప్రతిబింబం చిన్నది ఉంటుంది ఇంకోటి పెద్దది ఉంటుంది ఒకటి ఆ నీరు కొంచెం మురికిగా ఉందనుకోండి దాంట్లో ఉండే ప్రతిబింబం డల్గా ఉంటుంది మరోచోట ప్రతిబింబం షైనింగ్ బాగా ప్రకాశిస్తూ ఉంటుంది ఒక చోట నీరు కదులుతుంది ఆ ప్రతిబింబం కదులుతూ ఇంకో ప్రతిబింబం స్థిరంగా ఉంటుంది ఇవన్నీ ఒకటంటేటి వీడు అని వాడు కంగారు అధో దృష్టి వాడు పైకి చూడడం ఇవన్నీ మిథ్యా అది ఒక్కటే సత్యమని చూడలేదు వాడు ఎప్పటికైనా చూస్తాడనుక్కో దాన్ని భవిష్యత్ వృత్తి అని ఎప్పటికైనా పైకి చూసి ఆ తత్వాన్ని తెలుసుకుంటే సూర్యుడు ఒక్కడే మరి ఇంతవరకు ప్రతిబింబాలు భిన్న భిన్నాలంటే అది గౌణం లేవా అది సెకండరీ దిస్ ఇస్ ది ప్రైమరీ ట్రూత్ అని చెప్పాల్సి ఉంటుంది సో తర్వాత ఇంకొకటి ఏంటంటే ఈ ఒకే తత్వము అలాగే రిపీట్ అవుతున్నట్టు కనపడుతుంది ఇప్పుడు మీరు పది కొండలు పోసి పెట్టి పదిసార్లు నీళ్లు పది కొండల్లో నీళ్లు పోసి ఎండలో పెట్టారు అనుకోండి ఒకే సూర్యుడు ఇక్కడున్నాడు ఇక్కడున్నాడు ఇక్కడున్నాడు ఇక్కడ ఉన్నాడు అని రిపీట్ అయినట్టు కనపడుతుంది అదేవిధంగా ఒకే పరమాత్మ ప్రతి జీవి కూడా ఇదిగో ఇదో జీవము అదో జీవం అదో జీవం ఇదో ప్రాణం అదో ప్రాణం అదో ప్రాణం ఈ ఎలక్ట్రిసిటీ ఈ ఫ్యాన్లో ఉంది ఆ ఫ్యాన్లో ఉంది ఆ ఫ్యాన్లో ఉంది రిపీట్ అయినట్టు కనపడుతుంది అలాగే పరమాత్మ కూడా రిపీట్ అయినట్టు కనపడుతుంది ఒకే పరమాత్మ రిపీట్ అవుతున్నాడు అనుకుంటే ఈ లో ఉండే అనేకత్వాన్ని వీడు సత్యం అనుకుంటాడు ఒకే పరమాత్మ రిపీట్ అవుతోంది కాబట్టి ఏకత్వం సత్యం అని తెలుసుకోలేకపోతే